శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవులచే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి మహాభూత వివేక మనబడు ద్వితీయ ప్రకరణంలో ఎనభై మూడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం పూర్వ శ్లోకంలో శంఖాభాగం సద్వస్తు నుండి వాయువును వేరు చేసినందువల్ల సత్ కంటే విలక్షణమున్నందువల్ల వాయువు నిస్వరూపము అసత్ లేదా మిథ్యా అని ఈ విధంగా చెప్పారు మీరు అదే విధంగా అవ్యక్త రూపం మాయ కంటే కూడా ఈ వాయువు విలక్షణమే ఉంది కదా మాయ అవ్యక్తం ఉన్నది ప్రత్యక్ష ప్రమాణానికి చేత అది వ్యక్తం కాదు అవ్యక్తం ఉన్నది మాయ మరి వాయువు అయితే వ్యక్తం ఉన్నది మరి విలక్షణం లేదా మాయ కంటే వాయువు అందువల్ల మరి మాయ కంటే విలక్షణం ఇప్పుడు వాయువును అమాయమయత అని చెప్పాలి అంటే ఏమిటి మాయామయత్వం అంటే మిథ్యా రూపము అమాయామయత్వం అని అంటే సత్యము అని చెప్పాలి అని ఈ విధంగా శంకాకారుడు శంక చేస్తే దానికి ఇప్పుడు సమాధానము చెప్తాడు ముప్పై అంకం చూడండి నా అవ్యక్తత్వం మాయామయత్వే ప్రయోజకం కింటూ నిస్తత్వ రూపత్వం ఇప్పుడు మాయలో అవ్యక్తము ఏ స్వభావం ఆ అవ్యక్తత్వము మాయామయత్వము అనుటలో ప్రయోజకం అంటే హేతు కాదు మరేమనగా మనగా నిస్వరూపత్వం అది నిస్వరూపం ఉన్నందువలన మాయామయత్వము చెప్పడం అయింది తత్తు మాయాయాం ఇవ వాయువాదవు అస్తి ఇది నా మాయామయత్వ హాని ఇది పరిహారతీ నిస్తత్వం అయితే ఏ విధంగా మాయలో నిస్తత్వము అనేటువంటి స్వభావం ఉన్నదో అదేవిధంగా వాయులో కూడా నిస్తం అనేటువంటి స్వభావం ఉండం ద్వారా వాయువు కూడా మాయామయమే అమాయామయము కాదు అని పరిహారం చేస్తున్నాడు శ్లోకం ద్వారా ఎనభై నాలుగు శ్లోకం చదవండి నిస్తత్వ రూపే వాత్ర మాయాత్వస్య ప్రయోజిక సాశక్తి కార్య యోస్తు ఈ వాయువు మాయకము మాయామయము నిస్తత్వము లేదా మిథ్యా అని చెప్పుటకు ప్రయోజక అంటే హేతు కారణము నిస్తత్వ రూపత ఏవా నిస్తత్వమున్నదని మాయామయ రూపము వాయువు అని చెప్పినాము ఆ మాయామయత్వం అంటే ఆ నిస్తత్వం అనేటువంటి స్వభావము శక్తి కార్య యోహ తుల్యత్వ శక్తి అంటే మాయలో ఆ నిష్టత్వమున్నది వాయువులో కూడా ఆ నిష్టవము ఉన్నది అందుకని శక్తి మరియు శక్తి కార్యమైనటువంటి వాయువులో ఈ నిష్టత్వం అనేది తుల్యం ఉండడం ఈ వ్యక్త భేది అంటే మాయా అవ్యక్తమున్నది వాయువు వ్యక్తమున్నది ఈ వ్యక్తా వ్యక్త రూప భేదము కలిగినటువంటి మాయా రూప శక్తి మరియు శక్తి యొక్క కార్యమైనటువంటి వాయువులో ఈ నిష్ఠత్వం అనేది సమానమున్నది కాబట్టి నిష్ఠత్వము మాయామయము అనుటలో ప్రయోజక అంటే కారణమున్నది అంతేగాని వ్యక్త వ్యక్త రూపము కాదు వ్యక్త వ్యక్తత్వము ప్రయోజకం కాదు నిస్తత్వం అనేది ప్రయోజకము అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు ముప్పై అంకం చూడండి నన్ను శక్తి కార్యోహ ఉభయో అప్ప నిస్తత్వ రూపతాయా అవశిష్టాయం వ్యక్త వ్యక్తత్వ లక్ష్యము భేద కుత ఇది ఆసంఖ్య తద్విచార ప్రస్తుత అనుపయుక్త ఇది పరిహారతి అప్పుడు శంకాకారుడు అంటాడు ఎప్పుడైతే మాయలో నిష్ఠత్వం అనేటువంటి స్వభావం ఉంది అదే విధంగా వాయువులో కూడా నిష్ఠత్వం అనేటువంటి మరి నిష్ఠత్వ రూపత రెండిట్లో తుల్యం ఉండగా మరి ఇది వ్యక్తము ఇది అవ్యక్తము అని భేదం ఎందుకు మాయ అవ్యక్తమున్నదని మాయాకార్యమైనటువంటి వాయువు వ్యక్తమున్నదని ఈ విధంగా రెండిట్లో వ్యక్తా వ్యక్తత్వ భేదం ఎందుకు రెండు నిస్వరూపం సమానమే కదా భేద వ్యవహారం ఎందుకు అవుతుంది అని ఈ విధంగా పూర్వపక్షి శంక చేస్తే గ్రంథకర్త అంటాడు నైనా ఇప్పుడు మనము ఏం విచారం చేయదలుచుకున్నాము ఆకాశాది ప్రపంచము సద్రూప బ్రహ్మము కంటే విలక్షణము నిస్వరూపం ఉన్నది అని మాత్రమే విచారం చేస్తున్నాం కాని ఇంకా ఆ మాయ య విచారము వ్యక్తం అంటేంది అవ్యక్తమంటేంది వ్యక్త వ్యక్త భేదం ఎందుకు అనేటువంటి విచారణ ఇప్పుడు మనకు ఉపయుక్తం కాదు ఆ విషయం మొదలుపెట్టు కేవలం నిస్వరూపం ఉన్నది అని మాత్రం విచారం చేద్దాం అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఎనభై శ్లోకం చూడండి సల సత్వ వివేక ప్రస్తుత స చింతం అసతోంత రో భేద యినా సదసత్వ వివేకస్య ప్రస్తుతత్వాత స చింతితాం ఇక్కడ మనకు సద్వస్తువు అసద్వస్తువుల యొక్క విచారణ జరుగుతుంది అది విచారం చెయ్యి సదసత్వ విచారం చెయ్యి కానీ ఆ అసత్వైనటువంటి మాయా మాయా కార్యాలలో ఉన్నటువంటి అవంతర భేదాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు ఎందుకు ఆస్తాం అవి ఉండని వాటి విచారణ ఇప్పుడు వద్దు త చింత వాటిని చింతన చేస్తే ఇప్పుడు ఇక్కడేం ప్రయోజనం ఇక్కడ మనం చేస్తున్నామేమి చదువు వస్తువు కంటే భిన్నంగా ఆకాశాది ప్రపంచం ఉంది ఇది నిస్వరూపం ఉన్నది మిథ్యా ఉన్నది అని ఇంతనే వివేకం చేసేది ఉన్నది మనకు ఇక్కడ ప్రకృతి విషయం అంతేగాని అవాంతర భేదాలు ఇంకెన్నో ఉన్నాయి వాటి అన్నిటి యొక్క విచారణ చేసినట్లయితే ఇక్కడేం ప్రయోజనం లేదు అని శ్లోకం ద్వారా చెప్పినాడు తొంభై ఆరో చూడండి శక్తికి అవ్యక్త ఆరు కార్యకి వ్యక్తతమే హేతు అద్వైతానందకే ఛత్తీసే శ్లోక విషయ కహియేగా యాతయ రహు అయితే ఈ శక్తి యొక్క అవంతర భేద విషయము అద్వైతానంద ప్రకరణం అనేటువంటిది ముందు వస్తుంది అందులో ముప్పై ఆరవ ఆ అవంతర భేదము దాని విచారణ చేయబడింది ఇప్పుడు అది ఉండని మనం కేవలం సదసత్ వివేకం చేసేది ఉన్నది అది చేసుకుంటూ పోదాము అని మనకు సూచన చేసి వెళ్ళిపోతున్నాడు గ్రంథకర్త ఆ విషయం మనకు ఇదే గ్రంథంలో ఎనిమిది వందల అరవై ఒకటవ పేజీలో ముప్పై ఆరో ఉంది అతో నిర్వచనీయోయం శక్తివతేజ అవ్యక్తత్వే శక్తి రుక్త వ్యక్తత్వే ఘట ఆ అద్వైతానందం లో శ్లోకం ఇది అనిర్వచనీయము శక్తి ఉన్నది శక్తి అంటే శక్తి కార్యమైనటువంటి ప్రపంచం కూడా అనిర్వచనీయం ఉన్నది అయితే అనిర్వచనీయత్వము రెండిట్లో సమానమున్నది అవ్యక్తత్వే శక్తి ఉక్త అవ్యక్తం ఉన్నది కాబట్టి దానికి శక్తి అన్నాము వ్యక్తం ఉన్నది కాబట్టి ఘటమనే పేరు పెట్టినాం ఇక్కడ దీనికి అని ఆ విధంగా అక్కడ సమాధానం చెప్పబోతాడు దాన్ని ఇక్కడ చెప్పకుండా గ్రంథకర్త కేవలం మనకిక్కడ సదసత్ వివేకం చేసేది ఉన్నది ప్రస్తుతం అదే చింతన చేస్తూ ఇంకా అవంతర భేదాలు ఎన్నో వాటి చింతన ముందు తెలుసుకుంటాము అని ముందుకెళ్ళిపోతున్నాడు గ్రంథకర్త ఎనభై ఐదో శ్లోకం అయిపోయింది ఇప్పుడు ఫలితమాహ వాయు సద్వస్తువు నుండి వేరు చేయబడిన తర్వాత దాని ఫలం ఏమిటి అది శ్లోకం ఎనభై సద్వస్తు బ్రహ్మ శిష్టోంశో వాయుర మిథ్యా యథావియత్ వాసరం వాయో మిథ్యా తమ్మరుత్య జయత్ సద్వస్తు బ్రహ్మ వాయు మిథ్యాథా వియత్ ఏ విధంగా ఆకాశంను సద్వస్తువు నుండి వేరు చేసిన తర్వాత ఆకాశం మిథ్యా అని తేల్చబడిందో నిశ్చయించబడిందో అదే విధంగా సద్వస్తువు నుండి వాయువును కూడా వేరు చేసినట్లయితే బ్రహ్మము సద్వస్తువు ఇక అవశిష్టమైనటువంటి వాయువు ఉందో ఇది మిథ్యా అని నిశ్చయం చేసుకోవాలి ఇది సద్ సద్వివేకం యొక్క అంటే సద్వస్తువు నుండి వాయువును వివేచనం చేసినట్లయితే ఇది ఫలం వాసయిత్వ చిరం వాయోహో ఇక ఈ భావన అంటే సద్వస్తు ఇది అబాధితము త్రైకాలిక అబాధ్యము ఈ వాయువు మిథ్య అనేటువంటి ఈ విచారణ ఈ చింతన ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నట్లయితే చేత గాని మరియు ప్రమాణ యుక్తుల చేత గాని విచారం చేసినట్లయితే ఇది బుద్ధిలో స్థిరపడి చిరం వాయోహో మిథ్యత్వం మరొక తెచేత్ చిరకాలం ఆ చింతన చేసి చేసి వాయు యొక్క మిథ్యత్వాన్ని నిశ్చయం చేసుకొని వాయువు ఇంత దనుక సత్యము అనేటువంటి బుద్ధి ఏదైతే విపరీత బుద్ధి ఉండేనో దాన్ని వదులుకో మరుతం త్యజేత్ మరుతంటే వాయువు ఆ వాయువును వదిలిపెట్టు అంటే అది మిత్య అని దాన్ని బాధ్ చేసి దాన్ని వదిలిపెట్టి అవశిష్టమైనటువంటి సద్వస్తువు ఉన్నదో దాన్ని గ్రహించు ఇది దాని యొక్క ఫలం నలభై అంకం చూడండి వాయువు యహ సత్ అంశ తత్ బ్రహ్మరూపం వాయు అస్థి అని ఏదైతే భ్రాంతి సిద్ధమైనటువంటి అభేద వ్యవహారం తాదాత్మ వ్యవహారము వాయువులో ఉన్నదో అక్కడ వాయువు నుండి ఈ అస్థి అనేటువంటి సదంశాన్ని వేరు చేస్తే ఆ సదంశం ఏదైతే ఉందో బ్రహ్మ రూపము ఇక శిష్ట అంశ ఇక మిలినటువంటి అంశం ఏదైతే ఉందో నిస్తత్వాది వాయోహ స్వరూపం ఇక మిగిలిన నిస్తత్వాది అంశాలు ఉన్నాయి కదా నిస్తత్వము బిసిటి శబ్దము అట్లే గతి మరి వేగము మరి దాని యొక్క సోగుణమైనటువంటి స్పర్శము ఇవన్నీ కూడా నిస్తత్వం ఉన్నాయి మిథ్యా ఉన్నాయి అని నిశ్చయం చేసుకో ఆది శబ్దం చేత ఇవన్నీ తెలుసుకోవాలి సచ వాయు నిస్తత్వ రూపత్వాదేవ ఆకాశవద్ద మిథ్యా ఆ వాయువు సద్వస్తువు నుండి వేరు చేయబడిన తర్వాత దానికి స్వరూపమే లేకుండా పోతుంది దానికి అస్తిత్వమే లేకుండా పోతుంది నిస్వరూపంగా మిగిలిపోతుంది ఆ నిస్తత్వం ఉన్నందువలన వాయువు ఆకాశం వలె మిథ్య అని నిశ్చయం చేసుకోవాలి మిత్ వాయు మిథ్యత్వం చురం వాసత్వ ఈ ప్రకారంగా వాయువు యొక్క మిథ్యత్వాన్ని చిరం అంటే చాలా కాలము వాసత్వ అంటే చింతన చేసి అంతఃకరణంలో నిశ్చయం చేసుకొని మరుత త్యజేత్ అంటే మరుత్ సత్య బుధ్యం తేజేతి ఇత్యర్థ వాయువు ఇంతదనక సత్యము అనేటువంటి బుద్ధి ఏదైతే విపరీత బుద్ధి ఉండేనో దాన్ని వదులుకో అని చెప్పినాడు ఎనభై శ్లోకం అయిపోయింది ఇప్పుడు నలభై అంకం చూడండి వాయువుక్తం విచారం తేజస్వి అతి దిశ ఇప్పుడు వాయువులో ఏ ప్రకారంగా సద్వస్తువు నుండి వివేకం చేసి వాయుమిత్యాన్ని నిశ్చయం చేసుకున్నాము ఇదే న్యాయాన్ని ఇదే ప్రక్రియను తేజంలో కూడా మనము యోజన చేసి తెలుసుకోవాలి అని అంటూ దేశం చేస్తున్నాడు ఎనభై ఏడవ శ్లోకం చింతేత్ వహిని అప్యే మరుతో న్యూన వర్తినం బ్రహ్మాండే స్వేషన్ ఇదే ప్రకారంగా మరుత న్యూనవర్తనం వహిన చింతయత్ ఏ విధంగా బ్రహ్మం యొక్క ఏకదేశంలో మాయా మాయ యొక్క ఏకదేశంలో ఆకాశము ఆకాశం యొక్క ఏకదేశంలో వాయువు అని చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు ఆ వాయువులో కూడా న్యూనవర్తి అంటే వాయువు యొక్క దశాంశంలో ఈ వహిని ఉంది తేజభూతం ఉంది అని ఈ విధంగా చింతన చేస్తూ బ్రహ్మాండావరణేసు ఏసా న్యూనాధిక విచారణ అట్లే ఈ న్యూనాధిక విచారణ బ్రహ్మాండాంత పర్యంతం కూడా విచారణ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఏ విధంగా వాయువులో దశాంశం న్యూనవర్తి వహిని ఉన్నది వహినిలో దశాంశము జలమున్నది జలములో దశాంశం పృథివీ ఉన్నది ఆ పృథివీలో దశాంశం బ్రహ్మాండం ఉన్నది అని ఈ విధంగా న్యూనాధిక విచారణ బ్రహ్మాండ ఆవరణ అన్నాడు పురాణాల్లో వస్తుంది ఈ బ్రహ్మాండాన్ని అంతటిని కూడా ఆవరించి పృథ్వీ ఉన్నది ఆ పృథివీని ఆవరించి జలమున్నది జలమును ఆవరించి తేజం ఉన్నది తేజమును ఆవరించి ఉన్నది వాయువును ఆవరించి ఆకాశం ఉన్నది మరి వీటిని అన్నింటినీ ఆవరించి మాయ ఉన్నది అని ఈ విధంగా పురాణాల్లో చెప్పింది కాబట్టి ఈ ఆవరణలో అంతటా కూడా న్యూనాధికత మనము తెలుసుకోవాలి అని అతి చేసినాడు నలభై అంకం నన్ను సదువస్తుని ఏకదేశస్థ మాయా తెబ్బై ఎనిమిదో శ్లోకంలో మనం చెప్పుకుంటూ వచ్చాం ఇత్యాదిన వేదాదీనం న్యూనాధిక భావ ఉక్త ఈ విధంగా ఆకాశాదులకు న్యూనాధిక భావము చెప్పబడింది డెబ్బై ఎనిమిదో శ్లోకంలో అదేవిధంగా విచారణ చేసుకుంటూ కూడా వస్తూ ఉన్నాం సా లోకేనా కాపీ దృశ్యతే ఇది ఆ సంఖ్య ఆహా అది లోకంలో ఎక్కడ కూడా మనకు కనపడతలేదు కదా ఈ ఆకాశాదుల యొక్క న్యూనాధికత లోకంలో మనకు కనపడత లేదు ఎట్లా విచారం చేస్తాం చెప్పండి మనం ఆకాశంలో దశాంశం వాయువు ఉందని వాయువులో దశాంశం తేజం ఉందని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని దశాంశం ప్రకారంగా నూనాధికలు ఉన్నాయని మనము లోకంలో ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ ఇంకా ఏ ప్రమాణం చేత అని నిర్ణయం చేసి చెప్పగలమా చెప్పండి చెప్పలేము మనకు తెలియదు మరి తెలుస్తుంది అంటే అది పురాణాల ద్వారా శాస్త్రం ద్వారానే తెలుస్తుంది అందుకని అతి దేశం ఈ విధంగా న్యూనాధికలు బ్రహ్మాండావరణ మనం తెలుసుకోవాలి అని అతి దేశం చేస్తున్నాడు బ్రహ్మాండావరణేసు ఏసా న్యూనాధిక విచారణ అని చెప్పినాడు నలభై ఎనిమిదవ అంకం వాయోహోంత అంశైనా నూన వహిని ఆహా సరే స్వామి న్యూనాధికలు ఉన్నాయి చెప్పుకుంటూ వచ్చినాము కానీ వాయువులో ఈ తేజము ఎంత ఉంది చెప్పండి అని అంటే చెప్తున్నాడు శ్లోకం ఎనభై వార్దశాంశతో న్యూనో వహిని వాయు ప్రకల్పిత పురాణోక్తం తారతమ్యం దశాశకే వాయో దశాంశ ఈ వహిని అనేది వాయువు ఎంత పరిమాణంలో ఉందో దానిలో దశం ఉన్నది పదో వంతు ఉన్నది అని చెప్పబడింది అయితే ఈ తేజము యొక్క వాస్తవత్వ భ్రాంతి సత్యత్వ భ్రాంతి నివారించడం కోసము శ్లోకంలో ప్రకల్పిత అనే శబ్దప్రయోగం చేస్తున్నాడు అంటే ఈ తేజము కూడా సత్యం కాదు ఆకాశ వాయువుల్లాగా ఇది కూడా మిథ్యాయే అని తెలియజేయడానికి ప్రకల్పిత అనే శబ్దప్రయోగం గ్రంథకర్త అయితే ఇది వాయువులో దశాంశం కపోల కల్పన నువ్వు ఏదో కల్పన చేసి చెప్తున్నావా అంటే లేదు లేదు దశాంశి భూత పంచకే తారతమ్యం ఒక్కొక్క భూతము దశాంశం దశాంశం నూనాదిక గలది అని పురాణాల్లో చెప్పబడింది నేను కపోల కల్పన బుద్ధిలో కల్పించి చెప్పడం లే మృగతృష్ణ వశిష్ణా కపుష్పకృత శేఖరేష వంద్యాశ్రుతో యాతి శశిశృంగ ధనుర్ధర అని చెప్పినట్లుగా నేను చెప్పడం లే వంధ్యాశ మృగజలంలో స్నానం చేసి ఆకాశ పుష్పాన్ని తన తలలో ధరించి మరియు కుందేలు కొమ్మును ఆయుధముగా ధరించి గంధర్వ నగరానికి యుద్ధానికి పోతుండు ఇదంతా ఏమిటి కపోల కల్పన అంటే బుద్ధులో ఏదో కల్పన చేసి చెప్పడమే గానీ తత్వాన్ని విచారం చేస్తే అది ఒక్కటి కూడా లేదు అక్కడ వంద్యాసతులు లేదు కుందేలు కొమ్ము లేదు ఆకాశ పుష్పం లేదు మరి జల మృగజలం లేదు గంధర్వ లేదు అంతా మిథ్య అదంతా కపోల కల్పన అట్లా చెప్పడం లేన ఇక్కడ మరి ఏమని చెప్తున్నావు ఏం ప్రమాణం ఏమిటి అని అంటే పురాణోక్తం తారతమ్యం ఈ ఆకాశాది భూతాల యొక్క తారతమ్యం నూనాడి దశాంశం దశాంశము ఎక్క తక్కన్నదని చెప్పి పురాణాల్లో చెప్పబడింది ఆకాశంలో దశాంశం వాయువు వాయువులో దశాంశం తేజము తేజములో దశం జలము జలములో దాంశము పృథి పృథిలో దశాంశము ఈ పద్నాలుగు లోకాలతో యుక్తంగా ఉన్నటువంటి బ్రహ్మాండం అని ఈ విధంగా పురాణాల్లో చెప్పబడింది నాకు అప్పుల కల్పన కాదు సరే తస్య వాస్తవత్వ శంకం వారయతి అయితే ఈ తేజము వాయులో దశాంశం ఉంది అని చెప్పి ఆ తేజము సత్యముయే కాబోలు అనేటువంటి శంక నివారణ కోసం శ్లోకంలో ప్రకల్పిత అని శబ్దం చెప్పినాడు వాయువు ప్రకల్పిత అంటూ నన్ను అయం నూనాధిక భావ స్వ కపోల కల్పిత ఇది ఆశంక్య పురాణోక్తమి ఈ నూనాధిక భావము నువ్వు స్వకపోల కల్పన చేసి చెప్తున్నావేమో అనే శంకను నివారించడం కోసమే అయ్యా నేను స్వతహాగా చెప్పడం లేదు ఇది పురాణాల్లో చెప్పబడింది అని అంటూ పురాణోక్తం అని చెప్పినాడు భూత పంచగే దశ తారతమ్యం పురాణోక్తం అని చెప్పినాడు వహిని హే స్వరూప ఇప్పుడు వాయువులో దశం అగ్ని ఉంది తేజోభూతం ఉందని చెప్పుకున్నాం కదా ఆ తేజోభూతం యొక్క స్వరూపం ఏమిటి దాని లక్షణం అని అంటే ఎనభై శ్లోకాన్ని ప్రవృతం చేశాడు గ్రంథకర్త వహిని వృష్ణ ప్రకాశాత్మ పూర్వ అనుగతి రత్ర అస్థి వహ్ని సనిస్తత్వ శబ్దవాన్ స్పర్శవాన్ అహిని ఉష్ణ ప్రకాశాత్మ వహిని యొక్క స్వరూపం ఏంటి అని అంటే ఉష్ణం ఉంటుంది మరి ప్రకాశ స్వరూపం ఉంటుంది ఇక కారణ గుణాలు పూర్వానుగతి కారణ గుణాలు ఏవైతే అంటే మాయా యొక్క గుణాలు మరి సద్వస్తువు యొక్క స్వరూపము దాని యొక్క స్వభావము అట్లే ఆకాశము యొక్క స్వభావము మరి వాయు యొక్క స్వభావము ఈ తేజములో ఏ విధంగా ఉంది అంటే వహ్ని అస్తి ఈ అస్తిత్వం ఏదైతే ఉందో ఇది సదంశం ఉన్నది ఇక మాయా అంశం ఏదైతే ఉన్నదో స అంటే నిస్వరూపమున్నది ఇది మాయా అంశం అట్లా ఆకాశం యొక్క అంశం శబ్దం ఉన్నది తేజంలో భుగ్ ఉంటది తేజంలో ఆ శబ్దం ఆకాశంది మరియు స్పర్శవాన్ వాయు యొక్క గుణము స్పర్శము ఉష్ణ స్పర్శ తేజంలో ఉంటుంది ఇవి కారణ గుణాలు దాని స్వరూపము ఉష్ణ ప్రకాశాత్మ అని ఈ విధంగా చెప్పుకున్నాము అత్ర కారణ ధర్మా అనుగతూర్వోతి అవి చెప్పుకున్నాం కదా పహనీ అస్థి నిస్తత్వము శబ్దము స్పర్శము ఇవి కారణ గుణాలు ఉన్నాయి అత్ర పూర్వానుగతి అని శ్లోకంలో కేతి ధర్మా ఇత్యాకాంక్ష అస్థితి అని మనం పూర్వార్ధంలో చెప్పుకుంటూ వచ్చాం తర్వాత తొంభై శ్లోకానికి అవతారిక చూడండి అరవయో అంకం ఏవం అగ్నవు కారణ ధర్మాను గతి అనువాద పూర్వకం స్వకీయం ధర్మం దర్శయతి విధంగా కారణగత ధర్మాలు ఉన్నాయి అని చెప్తూ వాటిని అనువాదం చేస్తూ స్వకీయ ధర్మం చెప్తున్నాడు తేజంలో స్వకీయ ధర్మం ఏమిటి అది చెప్తున్నాడు శ్లోకం ద్వారా సన్మాశై నిజోగుణు అంటే వహ్ని అస్తి అనేది సద్వస్తు యొక్క అంశము ఇక మాయా ఏదైతే ఉన్నదో దాని యొక్క అంశము నిస్వరూపము వ్యోమం ఆకాశం యొక్క అంశం శబ్దము భుగ్ శబ్దము వాయు యొక్క అంశం అంటే స్పర్శము అంటే ఉష్ణస్పర్శము ఇవన్నీ కూడా కారణగుణాలు ఉన్నాయని అనువాదం చేస్తూ అగ్నేహే నిజ గుణ రూపం అగ్ని యొక్క నిజ గుణం ఏదంటే రూపం తత్ర సతహ సర్వం అన్యత్ ఇవన్నీ కూడా అగ్ని యొక్క నిజ రూపముతో సహితంగా నిస్వరూపము శబ్దము స్పర్శము ఇవన్నీ కూడా సతహ సర్వం అన్యత్ ఇవన్నీ కూడా కంటే అన్యముగా తెలుసుకోవాలి అంటే తేజము కూడా ఇది నిస్వరూపమే అని విభిచ్చతాం దీన్ని నిశ్చయం చేసుకో విచారణ చేసి అని చెప్పినాడు అరవై రెండవ అంకము యుక్తం స విశేషణం వహిని స్వరూపం ఉత్పాద్య ఇదాని సద్వస్తున వహిని వినక్తి ఈ విధంగా స విశేషణం వహిని స్వరూపం ఉత్పాద్య అనేక విశేషణాలతో కూడుకున్నటువంటి అగ్ని తేజం యొక్క స్వరూపాన్ని ప్రతిపాదించి చూపెట్టి ఇప్పుడు సదువస్తువు నుండి అగ్నిని వేరు చేసి చెప్తున్నాడు తొంభై శ్లోకం సతో వివేచితే వానవ్ మిథ్యాత్వే సతి వాసితే ఆపో దశాంశతో నూనా కల్పిత చింతయేత్ సత వివేచితే వాహ్నవ్ తేజభూతమును సదువస్తువు నుండి వివేకం చేసినట్లయితే అప్పుడు మిథ్యాత్వే అది మిథ్యా అని సిద్ధమైతుంది ఏ విధంగా ఆకాశమును వాయువును సద్వస్తువు నుండి వేరు చేసినట్లయితే దానికి స్వరూపమే లేకుండా పోయింది నిస్వరూపంగా విండిపోయినాయి ఆ నిస్వరూపము ఆ మిథ్యాత్వమే ఈ వహినులో కూడా ఉంది సద్వస్తువు నుండి వేరు చేసినట్లయితే వహిని కూడా మిథ్యా అని సిద్ధమవుతుంది అయితే ఇది వహిని మిథ్య ఉన్నదనేటువంటి ఏ నిశ్చయం ఉన్నదో దీన్ని పునః పునః ఆవృత్తి చేస్తూ నీ అంతఃకరణంలో దృఢపరుచుకున్నట్లయితే వాసితే ఆపహ దశాంశతో నూన కల్పిత ఇతి చింతయత్ ఇక తర్వాత ఆ తేజోభూతంలో దశాంశం నందు దశాంశ నూనం ఆపహ కల్పిత ఇది చింతయత్ ఆప అంటే జలము ఆ జలం తేజోభూతంలో దశాంశ పరిమాణం అంటే నూనె పరిమాణంలో ఉంది అది కూడా కల్పితమే అని చింత చింతన చెయ్యాలి అని తేజభూతం నుండి ముందుకెళ్ళి జలభూతంను కూడా విచారం చేయాలి అని చెప్పినాడు అరవై నాలుగవ అంకం తేజు మధ్య సత సదువస్తున అన్యత్సర్వం ధర్మజాతం మిథ్యా ఇది బుద్ధ్యా వివిచ్చతాం పృతక్రియత ఇత్యథంలో కారణగుణాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ కారణ గుణాలు మరియు దాని యొక్క నిజగుణమైనటువంటి రూపం వీటన్నిటితో సహితంగా ఆ వహిని సద్వస్తువు నుండి వివేకం చేసి అది కూడా మిథ్యా ఉంది అని దాన్ని వేరు చేసి తెలుసుకోవాలని చెప్పినాడు ఏం వహినే మిథ్యాత్వ నిశ్చయానంతరం అపామిథ్యాత్వం చింతయ్యే నిత్యాహ ఇక ఈ విధంగా తేజభూతాన్ని సద్వస్తువు నుండి వేరు చేసి మిథ్యాత్వం నిశ్చయం చేసుకున్న పిలపా ఇక జలభూతం ను కూడా సద్వస్తువు నుండి వేరు చేసి తెలుసుకోవాలి అని అంటూ తొంభై ఒకటో శ్లోకంలో ఉత్తరార్ధంలో చెప్పినాడు ఆపో దశాంశతో నూనా కల్పిత ఇతి విచింతయత్ అరవై ఏడో అంకం చూడండి అశ్వా కరణ ధర్మాన్ స్వధర్మాన్స విభజ్య దర్శయతి సంతాప ఇప్పుడు జలభూతంలో కూడా కారణధర్మాలు మరి స్వధర్మాలు ఏవేవి అవి మనం తెలుసుకోవాలి ఎందుకంటే సద్వస్తువు నుండి వేరు చేయడానికి వస్తుంది సద్వస్తువులో ఈ జలములో ఉన్నటువంటి ఈ ధర్మాలు ఏవి లేవు కాబట్టి ఇవి సద్వస్తువు కంటే భిన్నమే ఏది జలము అని చెప్పినాడు శ్లోకం తొంభై రెండు సంత్యాపోమో శూన్యతత్వాహ సశబ్ద స్పర్శ సంయుత రూపవత్యోన్య ధర్మాను వృత్తిస్ రసోగుణ ఆప అంటే ఆపహ అనేది జలమునకు ప్రయోగం చేస్తారు ఈ శబ్దము ఈ ఆపహ శబ్దము నిత్య బహువచనం అంటే ఈ ఆపశబ్దానికి ఏ విధంగా రామశబ్దం వలె ఏకవచనం ద్వివచనం బహువచనం రామహ రామ రామా అని చెప్పుకున్నట్టు అట్లా ఉండదు ఈ ఆపశబ్దానికి కేవలం ఇది నిత్య బహువచనం అంటే కేవలం బహువచన రూపాలు మాత్రమే ఉంటాయి ఏకవచన ద్వివచన రూపాలు ఉండవు ఆపహ అపహ అపాం అని ఈ విధంగా నడుస్తుంది ఇలా బహువచన అంతా ఉంటది అందుకని ఆపహ అంటే జలములు అని చెప్పినట్లయితే ఇది కానీ జలభూతం అని తెలుసుకోవాలి ఇక్కడ ఆపహ అంటే జలభూతం నండు అమోహో ఈ ధర్మాలు ఉన్నాయి ఏమేమిటి అంటే మాయా యొక్క స్వరూపము శూన్యతత్వం నిస్వరూపం ఆకాశం యొక్క స్వభావం ఆకాశం యొక్క ధర్మము శబ్దము జలములో చుల్చుల్ శబ్దం ఉంటుంది మరి వాయు యొక్క ధర్మం స్పర్శము శీత స్పర్శముంటది మరి తేజభూతం యొక్క ధర్మము రూపముంటది జలములో అదే విధంగా ఇవన్నీ అన్య ధర్మాల వృత్తి అన్య ధర్మాలు చెప్పి అంటే కారణ ధర్మాలు చెప్పి స్వీయ అంటే స్వీయ ధర్మం స్వధర్మం ఏది అంటే రస గుణ అన్నాడు రసగుణము ఇవన్నీ కూడా అమోహో ఆప సంతి ఇవన్నీ ధర్మాలు జలములో ఉంటాయి అరవై అంకం శబ్దేన సహ వర్తతే సశబ్ద సశబ్ద స్పర్శ సంయుత అని శ్లోకంలో అన్నాడు కదా దాన్ని విగ్రహం చేసి చెప్తున్నాడు శబ్దేన సహ వర్తతే అసౌ స్పర్శ సబ్ద స్పర్శ తేన యుక్త ఇత్య అని విగ్రహం చేసి చెప్తున్నాడు తర్వాత తొంభై శ్లోకానికి అవతారిక చూడండి వివేక ధ్యానాభ్యాం అపాం మిథ్యాత్వం నిశ్చిత అనంతరం భూమే భూమేహే మిథ్యాత్వం చింతనీయం మిత్యాహ ఈ సద్వస్తువు నుండి ఆకాశము వాయువు ఇవన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి అని నిశ్చయం ఒకట కోసము చెప్పాడు కదా గంతకర్త ధ్యానము ప్రమాణము యుక్తి అని చెప్పాడు కదా వాటి ఈ తేజంను కూడా సద్వస్తువు నుండి వేరుగా తెలుసుకొని ఇప్పుడు నిశ్చిత్య మిత్యత్వ నిశ్చయం చేసుకొని భూమి హే మిథ్యాత్వం చింతనీయం ఇప్పుడు పృథ్వీ భూతం కూడా సద్వస్తువు నుండి భిన్నంగా ఉండి మిథ్యా ఉన్నది అని చింతన చెయ్యాలి అని అంటూ తొంభై మూడో చేస్తున్నాడు సతో వివేచిత స్వప్సు తన్మిత్యాత్వే చాసితే భూమి దశాంశతో నూన కల్పిత ఇది సద్వస్తువు నుండి జలమును వివేచనం చేసి మిథ్యాత్వ నిశ్చయం చేసుకున్న పిలపా ఈ భూమి కూడా జలభూతం యొక్క పరిమాణంలో పృథ్వీభూతము దశాంశం తక్కువ ఉంది అది కూడా కల్పితమున్నది ఈ విధంగా చింత చేంతన చేయాలి అని శ్లోకార్థం డెబ్బై రెండవ అంకం తస్సహా మిథ్యాత్వ చింతన తద్ధర్మాన విభజతే ఆ భూమి కూడా సద్వస్తువు నుండి వేరే చేస్తే ఇది కూడా మిథ్యా అని చెప్పుడు కోసము పృథి యొక్క ధర్మాలు చెప్తున్నాడు శ్లోకము తొంభై నాలుగు అస్థి భూతత్వ శూన్యాపర్శ రసరతో గంధో నైజహసత్తా వివిచ్ఛత భూమిలో ఉన్నటువంటి ధర్మాలు చెప్తున్నాడు సద్వస్తువు యొక్క స్వభావము అస్థి పృథివీ అస్థి అంటాము కదా ఈ అస్థి అనేది సద్వస్తు యొక్క అంశం అశా శూన్యం ఈ పృథ్వీ సదువస్తువు నుండి వేరు చేస్తే శూన్యత్వం ఏర్పడుతుంది నిష్ఠత్వం ఏర్పడుతుంది నిస్వరూపం ఆ నిస్వరూపము ఏదైతే ఉందో అది మాయా యొక్క అంశము ఇక ఆకాశంది శబ్దము కడకడా శబ్దం భూమిలో ఉంటుంది వాయు యొక్క స్పర్శ గుణము భూమిలో ఉంటుంది కఠిన స్పర్శ మరియు తేజభూతం యొక్క గుణము రూపం ఉంటుంది పృథ్వీలో మరియు జలభూతం యొక్క గుణము రసము కూడా ఉంటుంది మరియు స్వత గు గుణం ఏదైతే ఉందో నైజ గుణ గంధహ దాని స్వగుణం గంధగుణము మిగతా అన్ని పరత ఇతర కారణ నుంచి వచ్చినటువంటి గుణాలు దాని నైజ అంటే నిజ గుణము గంధము దాన్ని కూడా సత్తా వివిచ్ఛతం ఈ పృథ్వీభూతమును కూడా సత్ వస్తువు వివేకం చేసి దీన్ని కూడా మిథ్యా ఉన్నదని నిశ్చయం చేసుకో అని తొంభై శ్లోకం అయిపోయింది ఇప్పుడు డెబ్బై ఆరో అంకం సత్తా పృథక్హ పృతగితే ఇప్పుడు సద్వస్తువు నుండి పృథ్వీని వేరు చేసినట్లయితే దాని ఫలం ఏమిటి అని చెప్తున్నాడు తొంభై ఐదో శ్లోకం పృథ కృతయావశిషతే భూమిశతో న్యూనం బ్రహ్మాండం భూమి మధ్యగం సద్వస్తువు నుండి పృథక్ పృథగ్గా తెలుసుకున్నట్లయితే అప్పుడు మిథ్యా అవశిషతే ఇది మిథ్య అని తేలిపోతుంది ఈ భూమి కూడా నిస్వరూపమే భూమి అస్తి అని ఏదైతే అభేద ప్రతీతి అవుతుందో అక్కడ ఆ భూమి నుండి సదంశాన్ని వేరు చేసినట్లయితే ఇక భూమికి అస్తిత్వమే లేకుండా పోతుంది అందుకని అది మిథ్య భూమి దశాంశత ఈ విధంగా భూమిని మిథ్య అని సిద్ధి చేసి ఇప్పుడు ఇంక ముందుకెళ్లి బ్రహ్మాండం గురించి విచారం చేస్తాడు ఈ పృతీ యొక్క దశాంశ నూనత బ్రహ్మాండమునకు ఉన్నది ప్రతి యొక్క పరిమాణంలో పది రెట్లు తక్కువ పరిమాణంలో ఈ బ్రహ్మాండం ఉంది ఆ బ్రహ్మాండంలోనే పద్నాలుగు భువనాలు ఉన్నాయి చతుర్దశ భువనాన్ని పద్నాలుగు భువనాలు ఉన్నాయి భువనాలు అంటే లోకాలు పదునాలుగు లోకాలేవేవి అంటే కింద టిప్పను ఇచ్చాడు చూడండి నాలుగు వందల अतलम वितलम सुतलम तलातलम रसातलम, महातलम और पातालम। ये सप्त लोक भुवन नीचे है पृथ्वी कटे कृद्लू पै भूहु अंत भूमि भूवर सवर महर, जन तप सत्य अंत ब्रह्म लोकमे सप्त लोक ऊपर है ये चौदा लोक हैदना लोकल चपाई है। पदना लोकलू బ్రహ్మాండం అనపడుతుంది ఈ బ్రహ్మాండము భూమి యొక్క పరిమాణములో పది రెట్లు తక్కువ ఉంది అని చెప్తున్నాడు తొంభై ఆరో శ్లోకం కూడా చదువుకోండి బ్రహ్మాండే టిష్ఠంతి భువనాన్ని చతుర్దశ భువనేశు వసంతేషు ప్రాణిదేహ ఆ బ్రహ్మాండ మధ్యంలో పద్నాలుగు ఉన్నాయి ఆ పద్నాలుగు భువనాల్లో ప్రాణిదేహాలు యథాయతం అంటే వారి వారి కర్మానుసారంగా ఏ ఏ యోనులు ప్రాప్తం అవుతున్నాయో ఆయా యోనులు ధారణ చేసుకొని దేవ తీర్యగన్నర పశు పక్షి చెట్లు చేమలు మొదలైనటువంటి అన్ని రూపాల్లో ఈ ప్రాణులన్నీ ఈ పదునాలుగు భువనాల్లో ఉన్నాయి డెబ్బై అంకం ఇదానీ భౌతికేభ్య బ్రహ్మాండాది వివేచనాయ తద్ ప్రకారం దర్శయతి ఇక భూమి వరకు ఆకాశాది పంచభూతాలు మిథ్యాత్వం సిద్ధి చేసిన తర్వాత భౌతికములంటే భూతానికే కార్యకు భౌతికయ్య ఈ భూతాల యొక్క కార్యములైనటువంటి పిండ బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వస్తువు నుండి వివేచన చేసి అవి కూడా మిథ్యా ఉన్నాయని నిశ్చయం చేయటం కోసము అవస్థాన ప్రకారం దర్శయతి ఆ పద్నాలుగు లోకాలనే వాటిలో ఉండేటువంటి అనేక జీవకోట్లు అనేక దేహాలు ఉంటాయని అంటూ చెప్పినాడు భూమి యొక్క దశాంశంలో బ్రహ్మాండం ఉన్నది ఆ బ్రహ్మాండం మధ్యంలో అనేకమైనటువంటి భువనాలు ఉన్నాయి ఆ భువనాల మధ్యలో అనేక ప్రాణిపోట్లు ఉన్నాయి బ్రహ్మాండం మధ్య తిష్టంతి భువనాన్ని చతుర్దశ అని చెప్పి ఆ తర్వాత భువనేశు వసంత ప్రాణిదేహ యథాయతమని తొంభై ఆరో శ్లోకం వరకు చెప్పినాడు తేసు సద్వివేచనే ఫలమహ ఈ పద్నాలుగు భువనాలతో కూడినటువంటి బ్రహ్మాండం బ్రహ్మాండ అంతర్వర్తి ప్రాణి కోట్లు ఇవన్నీ కూడా సద్వస్తువుల నుండి వేరు చేసినట్లయితే ఆ ప్రాణికోట్ల యొక్క ఏ ఉపాధి రూప దేహాలు ఉన్నాయో అవి మిథ్యా అని నిశ్చయించబడుతుంది తీసు సద్వివేచనే ఫల మహా ఇవన్నిటిని కూడా సద్వస్తువు నుండి వేరు చేసినట్లయితే వివేకం చేసినట్లయితే దాని ఫలం ఏమిటి అది తొంభై శ్లోకం ద్వారా చెప్తా ఉన్నాడు ్రహ్మాండ లోక దేహేశు సద్వస్తుని పృతకృతే అస తోండా తద్భానే పీహాక్షి బ్రహ్మాండలోక దేహు బ్రహ్మాండంలో పదనాలుగు లోకాలున్నాయి పదనాలు లోకాల్లో ఉన్నటువంటి అనేక ప్రాణికూట్ల యొక్క దేహాలను సద్వస్తువు నుండి పృతకృతే వేరు చేసినట్లయితే అవి అసద్పకంగా నిశ్చయింపబడతాయి అంటే నిస్వరూపంగా మిథ్యా అని నిశ్చయింపబడతాయి అయితే బ్రహ్మాండాలు భునాలు భునాలు అంతర్గతమైనటువంటి ప్రాణికోట్లు ఇవన్నింటిని కూడా సద్వస్తువు నుండి వివేచనం చేసినట్లయితే మిత్యత్వ నిశ్చయం అవుతాయి అసద్పకంగా తెలియబడతాయి అయినా కూడా అవి ప్రతీతి మాత్రం ఉంటాయి మిత్యత్వ నిశ్చయం అయినా కూడా లోకము లోకంలో ఉన్నటువంటి భూత కోట్లు ఇవన్నీ కూడా ప్రతీతి అవుతూ ఉంటాయి మరి ప్రతీతి అయినప్పుడు ద్వైతపత్తి వస్తుంది కదా బాబా అని ఒకవేళ అంటే ద్వైతాపత్తి రాదు అది కనపడితే కనపడని అంటాడు భాంతు తద్భానే అపి కాతి కనిపడితే కనపడని బాణమైతే కాని ప్రతీతి అయితే కాని అయినంత మాత్రాన ఏమి క్షతి ఉన్నది అంటాడు అంటే ద్వైతాపతి ఏమి రాదు అట్లా తెలుసుకున్న వానికి ముక్తి ఎందు ఏమి క్షతి లేదు హాని లేదు అని చెన్నాడు తద్భాని కా క్షతి ఇది ఉక్తమేవ స్పష్టీకరోతి కాతి అని శ్లోకంలో అన్నాడు కదా దాన్ని ఉత్తర శ్లోకంలో స్పష్టం చేస్తూ ఉన్నాడు తొంభై ఎనిమిదవ శ్లోకం భూత భౌతిక మాయా సమత్ వాసి సద్వ స్వైతీసీర్ విపర్యత క్వచిత్ భూతములంటే ఆకాశాది పంచభూతాలు భౌతికములు అంటే పంచభూతాల యొక్క కార్యములైనటువంటి పిండ బ్రహ్మాండలు పదనాలు లోకాలు మరియు గటపటాది ప్రపంచము మరియు దేవతీ రేగన్నార పశు పక్షి క్రిమి కీటకలత గుల్మాది దేహాలు ఇవన్నీ కూడా భౌతికములన భూతాల యొక్క కార్యములు వీటన్నిటిలో నిస్తత్వం అనేది సమత్వం అన్నిటిలో సమానం ఉన్నది అనేది అన్ని మిథ్యానే అని ఎప్పుడైతే అత్యంత వాసితే అంతకరణంలో దృఢ నిశ్చయం అవుతుందో ధ్యానం చేత ప్రమాణాల చేత యుక్తుల చేత బాగా విచారం చేసి చేసి చేసి దృఢ నిశ్చయం చేసుకున్నప్పుడు సద్వస్తు అద్వైతం ఇత్యేశ ఉన్నదో అది ఒకటే అద్వితీయ వస్తువు అంటే దేశకాల వస్తు పరిచేదరహితము సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము అని ఆ సద్వస్తువు నిశ్చయింపబడుతుంది మరియు నా క్వచిత్ ధి విపరీతి ఇక మళ్ళీ ఎప్పుడు కూడా ద్వైత భ్రమ కలగదు అని చెప్తున్నాడు శ్లోకం ద్వారా ఎనభై ఆరో అంకం భూతానం ఆకాశాధీనం భూతాలంటే ఆకాశాదులు భౌతికాండాధీనం భౌతికములు అంటే భూతముల యొక్క కార్యం బ్రహ్మాండములు సకల లోకాలు ఆ లోకాల అంతర్వర్తి సకల భూతాలు అంటే ప్రాణులు ఇక తర్వాత మాయా ఇక మాయా కూడా ఏదైతే ఉన్నదో తత్కారణ భూతయా మిథ్యాత్వే అంటే బ్రహ్మాండాలకు అన్నిటికీ ఆకాశాధిభూతాలకు భౌతికాలకు అన్నిటికీ కారణమైనటువంటి మాయ కూడా ఏదైతే ఉన్నదో అది కూడా మిథ్యాత్వ నిశ్చయమైనప్పుడు వివేక ధ్యానాభ్యాం వివేకము ధ్యానము ప్రమాణము యుక్తుల చేత చిత్తం నందు దృఢ నిశ్చయమైనప్పుడు సతి ఇది సతీ సప్తమి అంటారు వాసితే సతి అంటే దృఢ నిశ్చయమైనప్పుడు అద్వైతత్వ బుద్ధి అప్పుడు ఏమో నిశ్చయమైతేదంటే సద్వస్తువు ఇది అద్వితీయం ఉన్నది ఎందుకు సద్భిన్నమైనటువంటి ఆకాశాది ప్రపంచం అంతా కూడా మిథ్యత్వం నిశ్చయం అయిన తర్వాత ఇంకా మిగిలింది ఏమున్నది అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఒకటి బుద్ధి కలుగుతుంది కలిగిన తర్వాత కథాచేత నా విహన్యతే ఇత్యథ ఒకసారి అద్వితీయ వస్తువు యొక్క నిశ్చయమైన తర్వాత మళ్ళీ విపరీత భావన కలగడానికి అవకాశం లేదు ఆకాశాది ప్రపంచము సత్యము ద్వైత ప్రపంచం సత్యమైనటువంటి విపరీత భావన కలిగేందుకు అవకాశం లేదు ఎప్పుడు అద్వితీయ బ్రహ్మ నిశ్చయం అయినప్పుడు అని తొంభై ఎనిమిదవ శ్లోకానికి వ్యాఖ్యానం అయిపోయింది టిప్పన్లు పోతున్నాయా బాబా నాలుగు వందల మృగజలికే భాషనే తిస్కి అధిష్టాన పృథివీ గీలి ఇప్పుడు మిథ్యత్వ నిత్యం అయిన తర్వాత ద్వైత అంతా కూడా ఇది అసద్పం ఉన్నది నిస్వరూపం ఉన్నది మిథ్యా ఉన్నది అని తెలిసిన తర్వాత మళ్ళీ ప్రతీతి అయితది అయినంత మాత్రం చేత అధిష్టానానికి ఏమి హాని లేదు మృగజలుకే భాష తిస్కి అధిష్టాన పృథివీ గీలి ఓవేనహి తైసే మిథ్యా జగత్కే భాషన్యసే అధిష్టాన అద్వైత బ్రహ్మ విషయ హాని ఓవేనహి మిథ్యత్వ నిత్యం అయిన తర్వాత కూడా అధిష్టాన బ్రహ్మమునకు ఏమి పంచం యొక్క ప్రతీతి అవుతుంటే కూడా ఏమి హాని లేదు ఎందుకు అధిష్ఠానావశేషోహి నాసా కల్పిత వస్తువున కల్పిత వస్తువు ఏదైతే ఉందో ఇది యొక్క స్వరూపమే అధిష్టాన రూపమే అధిష్టానం భిన్నం కాదా నిశ్చయమైన తర్వాత ద్వైత ప్రతీతి అయితే అవుగాక అద్వైత బ్రహ్మమునకు ఏమి హాని లేదు అద్వైత నిశ్చయానికి ఏమి హాని లేదు అని చెప్పినాడు నను భూమి సత్వే విదూష వ్యవహార లోపహ ప్రసజేత ఇది ఆసంఖ్య స్వామీజీ ఎప్పుడైతే సకల భూత భౌతిక ప్రపంచము తత్ తత్కారణమైనటువంటి మాయతో సహితంగా అన్ని మిథ్యత్వ నిశ్చయం అయితే ఇక విద్వాను యొక్క వ్యవహారమే లోపమైతుంది జ్ఞానం కలగగానే వెంటనే జ్ఞాని యొక్క శరీరం పడిపోదు కదా ప్రారంభం ఉన్నంత ఉంటుంది మరి అంతవరకు ఎట్లా వ్యవహారం చేయాలి ఇతడు మిథ్యత్వ నిశ్చయం చేస్తే భూత భౌతిక ప్రపంచం అంతా మిథ్యత్వ నిశ్చయం చేసినాడు అప్పుడు ఇక వ్యవహారం ఎట్లయితే అందుకని వ్యవహారం యొక్క లోపం అయిపోతుంది కదా జ్ఞానికి అని శంక ప్రాప్తమైనప్పుడు వివేకేన మిథ్యాత్వ నిశ్చయ అపి భూమ్యాదే స్వరూప ఉపమర్దన అభావాత్ నా వ్యవహార లుప్యతే అయ్యా బాబా ఎప్పుడైతే భూత భౌతిక ప్రపంచాన్ని భూమ్యాదులన్నింటినీ కూడా సద్వస్తువు నుండి వివేకం చేసినప్పుడు మిత్రత్వ నిశ్చయం అవుతుంది కదా మిత్రత్వ నిశ్చయం అవుతుంది కానీ భూమ్యాదులు స్వరూపం చేత ఉపమర్దనం కావు స్వరూపం చేత నాశనం కావు వస్తువు ఉంటుంది ప్రతీతి ఉంటుంది కానీ ఆ వస్తువు నందుకు బుద్ధి లేదు ఇప్పుడు మిత్యత్వం కానీ వస్తువు స్వరూపం చేత నాశనం కాదు స్వరూపం చేత ఉపమర్ధన అభావాత్ అది నాశనం కాదు కాబట్టి వ్యవహారము నా లుప్యతే వ్యవహారము లోపం కాదు వ్యవహారం జరుగుతుంది పూర్వం అజ్ఞాన దశలో ఏ విధంగా వ్యవహారం అయిందో జ్ఞాన దశలో కూడా జ్ఞాని చేత వ్యవహారము అదే విధంగా జరుగుతుంది పశువాదీనాంశ అవిశేష అని శంకరాచార్యుల వారు అధ్యాస భాషలో చెప్తారు జ్ఞానికి అజ్ఞానికి పశువులకు వ్యవహారంలో ఏమీ తేడా లేదంటాడు ఆ తాగడము నడవడము రావడము పోవడము ఈ అన్ని వ్యవహారాలు పూర్వవర్తిగానే నడుస్తాయి జ్ఞానికి అజ్ఞానికి ఏమీ తేడా లేదు పశువాది బిష్ట అవిశేషాత్ అన్నాడు పశువాదుల చేత సమానమే అన్నాడు వ్యవహారం అందుకని వ్యవహారం లోపం కాదు అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు తొంభై శ్లోకం సద ద్వైతాత్ పృథక్ ద్వైతే భూమ్యాది రూపిణి త్రియా లోకే యథాదృష్టాథ సద ద్వైతాత్ భూమ్యాది పృథక్ భూతే సద్రూపమైనటువంటి అద్వితీయ వస్తువు నుండి ఈ భూమ్యాదులను పృథక్కరణం చేసినట్లయితే ద్వైతాన్ని నిషేధం చేసి నిత్యత్వ చేసినట్లయితే జ్ఞానికి అర్థక్రియ అనేది లోపం కాదు అర్థక్రియ అంటే అర్థం అంటే ప్రయోజనము క్రియ అంటే వ్యవహారం చెయ్యుట ఇది లోపం కాదు జ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞాని భోజనాలు వ్యవహారాలు చేస్తాడు ఇతర స్నానాలు వ్యవహారాలు చేస్తాడు భిక్షాటనం చేస్తాడు ఇంకా అనేక వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చేస్తూ ఉంటాడు వాటి ప్రయోజనం కూడా సిద్ధిస్తూ ఉంటుంది భోజనం చేస్తే తృప్తి ఉంటుంది జలం సేవిస్తే దప్పిక తీరుతుంది ఇంకా ఏ కార్యాలు చేస్తే ఆయా కార్యాల అర్థం అంటే ప్రయోజనం సిద్ధిస్తుంది వాటికి సంబంధించిన క్రియ కూడా లోపించదు సకల వ్యవహారాలు పూర్వంలాగానే జరుగుతూ ఉంటాయి యథాదృష్ట తథవ సా పూర్వం ఏ విధంగా ఉండేనో అదే విధంగా జరుగుతూ ఉంటుంది వ్యవహార లోపము కాదు అని చెప్పినాడు ఎనభై అంకం నూరవ శ్లోకానికి అవతారిక నద్వైత రూపే సాంఖ్యాది అధీయమానస్ భేదస్ కుత నిరాశ క్రియతే ఆశంక్య వ్యవహారిక భేది అభ్యుపగత త నిరాశాయ ప్రయత్తితే స్వామిజీ మీరు మాయా తత్కార్యమైనటువంటి భూత భౌతిక ప్రపంచమునంతటిని కూడా మిత్రత్వ నిశ్చేదం చేసి ద్వైతము సంపూర్ణంగా నిషేధం చేసి అద్వైతాన్ని స్థాపన చేసినారు అద్వైత మీరు పొందినారు కానీ ఈ సాంఖ్యాది మతాలు ఉన్నాయో ద్వైతవాదులు వాళ్ళు ద్వైతము సత్యము అని చెప్తూ ఉన్నారు కదా మరి ఆ మతాలను ఖండన చేయకుండా అద్వైత సిద్ధి మరి ఆ మతాలను మీరు ఎందుకు ఖండన చేయలేదు అని ఈ విధంగా శంక ప్రాప్తం అవుతుంది ఎందుకంటే పూర్వపక్షిని నిరాకరించి ద్వైతాన్ని నిషేధించినప్పుడే కదా అద్వైత సిద్ధి అవుతుంది ద్వైత మిథ్యాత్వ పూర్వకత్వాత అద్వైత సిద్ధే హే ద్వైత సిద్ధి చేసినప్పుడే కదా అద్వైత సిద్ధి అయితే మరి ఆ ద్వైత మిథ్యాన్ని ఎట్లా సిద్ధి చేయాలంటే ద్వైతం సత్యము చెప్పే వారి యొక్క మతాలను ఖండాన చేసినప్పుడే కదా మరి వారి మతాలను ఖండన చేయకుండా ద్వైతం మిత్యత్వం ఎట్లా సిద్ధి అద్వైతం ఎట్లా సిద్ధి అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు చూడు ఆ మతవాదులందరూ కూడా ఏదైతే ద్వైతాన్ని స్వీకరిస్తున్నారో అదంతా వ్యవహార రీత్యా ఉంటే ఉండుగాక కానీ పారమార్థికంగా అద్వైతమే ఉంది అయితే వ్యవహారానికి ఏం లోపం లేదు కదా వారు కూడా వ్యవహారికంగా సత్యం అంటున్నారు అంటే అనని వాళ్ళ మతాన్ని ఎందుకు ఖండన చేయాలి మాకేం ఆపత్తి లేదు కదా వ్యవహారిక భేదశ అస్మాభి అభ్యుపగత వ్యవహారిక భేదము వాళ్ళు ఏ విధంగా సత్యము అని చెప్తున్నారో మేము కూడా సత్యం అంటున్నాము ఏ విధంగా వ్యవహారిక సత్యం అని కానీ పారమార్థికంగా కాదు పారమార్థికంగా మిథ్య వ్యవహారికంగా సత్యమే ఉంది వాళ్ళు కూడా సత్యమే అంటున్నారు మేము కూడా వ్యవహారికంగా సత్యమే అంటున్నాం మరి ఏం హాని ఉన్నది ఏం ఉన్నది అందుకని వాళ్ళని నిరాశన చేసేది ఏం అవసరము దాని నా ప్రయత్తే వాళ్ళను నిరాకరించటం మేము ప్రయత్నం చేయడం లేదు అంటున్నాడు అని నూరవ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు శ్లోకం చూడండి సాంఖ్య కాణ బౌద్ధాద్యై జగద్ ఉత్ప్రేక్షనే భవత్వేష తథా సాంఖ్య కాణాద అంటే కనబుక్ మతం కనాద దర్శనం వైశేషిక దర్శనం బౌద్ధా బౌద్ధులు మాధ్యమికులు యోగాచారి సూత్రాంతికులు వైభాషికులు వీళ్ళందరు కూడా జగద్భేదాన్ని చెప్తారు సద్వస్తువు నుండి జగత్తు భిన్నంగా ఉంది సత్యం ఉంది అని చెప్తారు వాళ్ళ వాళ్ళ మతానుసారంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయానుసారంగా చెప్తే చెప్పని యథాయథ ఆ జగత్ భేదాన్ని చెప్తే ఉత్ప్రేక్షతే అంటే కల్పించి చెప్తారు అనేక యుక్తియా భవతి అనేక యుక్తుల చేత ద్వైత ప్రతిపాదన చేస్తారు చేస్తే చెయ్యనిగాక మాకేం ఆపత్తి ఉన్నది మేము కూడా స్వీకరిస్తున్నాం వ్యవహారికంగా జగత్తు ఉంది అని చెప్తున్నాం మేము అందుకని వాళ్ళు ఏదైతే వ్యవహారికంగా ద్వైత ప్రపంచాన్ని సత్యంగా చెప్తున్నారో మేము కూడా సత్యమే ఏమీ హాని లేదు వాళ్ళను ఖండన చేయడానికి మేం ప్రయత్నం చేయడం లేదు అని అంటున్నాడు శ్లోకం ద్వారా సాంఖ్యులు అంటే ఎవరు నాలుగు వందల అనుసారి సాంఖ్యవాది కపిల భగవాన్ యొక్క ఏదైతే సాంఖ్య దర్శనం ఉన్నదో ఆ సాంఖ్య దర్శనాన్ని అనుసరించినటువంటి వాళ్ళు సాంఖ్యులు ఇక కణాద కణబుక్ కణాద ఋషి మతానుసారి వైశేషికులు మరి బుద్ధుని యొక్క అనుయాయులు పాఖండ ప్రవర్తకు బుద్ధులు నాస్తికులు కదా అందుకే పాఖండులు అంటున్నారు ఆ బుద్ధ అవతారికే శిష్యు మాధ్యమికు అంటే శూన్యవాది యోగాచారంటే క్షణిక విజ్ఞానవాది సౌత్రులంటే బాహ్య పదార్థ అనుమేయ ఇక వైభాషికులు అని బాహ్య పదార్థాల యొక్క ప్రత్యక్షవాది ఏ చారి బౌద్ధికయ బౌద్ధులు వీళ్ళందరూ కూడా జగత్ భేదాన్ని వాళ్ళ బుద్ధి అనుసారంగా యుక్తుల చేత సిద్ధి చేస్తారు చేస్తే చేయనిగాక మాకేమి హాని అంటాడు ఇక ఆది శబ్దం చేత గౌతమ్ కి అనుసారి నైయాయిక ఆదిక అన్య భేదవాదిక ఇంకా ఇంకా ఆది శబ్దం చేత ఇంకా నయ్యాయకులను కూడా చెప్పలేదు కదా నై్యాయకులు మీమాంసకులు ఎవరు అందరిని కూడా గ్రహించాలి వీళ్ళందరూ ద్వైతాన్ని సత్యమని చెప్పినా గానీ మాకేమీ హాని లేదు పరమార్థికంగా నిత్యాన్ని నిశ్చయం చేసుకున్నాం వ్యవహారికంగా సత్యం కూడా మేము చెప్తూనే ఉన్నాం వాళ్ళు కూడా సత్యం అంటున్నారు హాని ఉన్నది ద్వైత ప్రతీతి కూడా అద్వైత శృతికి హాని లేదు అధిష్టాన బ్రహ్మకు ఏమీ హాని లేదు ఎత్ర ఏదో అధ్యాస దోషన వాను మాత్రేనా అపి స సంబ స్నేహేన పంకీకర్త శక్ అని ఆచార్యులు చెప్పిన ప్రకారంగా ద్వైతాన్ని స్వీకరించినప్పటికీ ద్వైత ప్రతిథి అయినప్పటికీ కూడా అద్వైతానికి ఏమి హాని లేదు అధిష్టాన బ్రహ్మకు ఏమి క్షతి లేదు అని నూరు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం బాబా హరి ఓం తచ్చవతు సహనక్ తేజస్వినధీతమస్తు మా విద్విషావై ఓ శాంతిశాంతిశాన్ని